పరిశుధ్ర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవా ప్రభా నీకు లెక్కలేని పొందడా కృతజ్ఞత ఆస్తుతలు శ్రోతాల ఫలిజ పరిష్ద్రవ సర్వశక్తివంతుగా సర్వాధికారులు ఎక్కువ పొందడం తండీ జీవం కలిగిన దేవానికి వంద ప్రభావ దేవా మౌలి నుంచి శ్రీనా ఇప్పటి వరకు కూడా ప్రభా మీరు మనకు మరి మీరు ఉన్నందుకు లెక్క వందనాల తండ్రి దేవా ప్రభా మరి యొక్క సమయంలో ప్రభా వాళ్ళు ఈ యొక్క ఆత్మకార్యం చెల్లిగించండి ప్రభా మా మధ్యలో ఉంచండి ప్రభా దేవా ప్రభా మా ప్రతి పాపము శాపము ఇంకా మా రోగములు మా వ్యసనాలలో అన్నింటినీ కూడా ప్రభావ మీరు మరి బిడ్డగా కూడా ప్రభా మమ్మల్ని స్వీకరించుకున్నందుకు నీకు మంది రాదండి కృతజ్ఞతలు పరిశుద్ధతలో ప్రభావ మా అందరిని ముద్రించుకున్నందుకు నీకే కృతజ్ఞతలు తండ్రి ఏ కారణం నీకు మరి యొక్క సమయంలో ప్రతి బిడ్డ కూడా సన్నిధికి రావాల్సిందే ప్రభా మీరే గాలి మూసుకొని లాక్కరండి ప్రభా దే వయసు ప్రభావ మరి వాక్యం చేత మీరు మాతో మాట్లాడి పాటలు వరీ పొందండి ఇంకా రాలేని పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారో ప్రభా వారి నడితే మీ సన్నిధికి రప్పించండి ప్రభా వారికి మీరు తోడని నడిపించండి ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్స్ ని దీపించండి వారి సేవ జీవితం ఫలిపరితాన్ని రేయించండి ప్రతి బిడితో గురు దర్శించి మాట్లాడండి ప్రభా అదే రీతిగా తండ్రి మరి వాక్యం ఏదైతే విధించడమో ప్రభా అవన్నీ మన జీవితంలో అమలు పరచుకోలేదండి ఏది గ్రూప్ మమ్మల్ని ఎంతగానో ప్రేమించండి లోబడి నడుచుకునేలాగా మాకు సాయపడమని ప్రార్థిస్తుంది ఈ యొక్క పరిశుద్ధాత్మని చెత నడిపి దయచేయమని ఏసుక్రీస్తున్న ప్రార్థిస్తుంది పై నీకొరకే నాకొరకే ఎంత గొప్ప శ్రమను నీ కొరకే నా నది వాళ్ళే సురాతము శిలువలు నుండి ప్రవాహించే నదివాలే వాళ్ళే సురక్తము శిలువాలు నుండి ప్రవాహించే పాపము కాడిగి మలినము తోడ ఆ ప్రశస్త రక్తమే ఈ సుచావందె శిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను చెను నీ కొరకే నా కొరకే నేడే నీ పాపములోప్పుకో నీ పాప డాగులు తోడుచుకో నేడే నీ పాపములుపుకో నీ పాపడాగులు తుడుచుకు నీ ఆత్మ తనవులు నీ ఆత్మ తనవులు శుద్ధీకరించుకు క్రీస్తు క్రీస్తు ఏ సురక్తములు ఏసులు బై నీకొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను చిను నీకరకే నా కొరకే పాప శిక్షా పొంద తగి ఉంటే మన శిక్ష ప్రభువే సహించేను పాప శిక్ష పొంద తగింటి మీ మన శిక్ష ప్రభువే సహించేను నలుగా గొట్టా బాడే పొడవా బాడే నీకై నలుగా కొట్టాబాడే పొడవా బాడే నీకై అంగీకరించు ఏ అంగీకరించు ఏరకి నా కొరకే ఎంత గొప్ప శ్రమను చిలు నీ కొరకి నా కొరకే అలలియ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ రాడ్ ప్రెస్డ్ అందరికీ థ్యాంక్ యూ బ్రదర్ ప్రేజ్ దార్డ్ ఈ రోజు వాక్య ధ్యానము నామానికి స్తోత్రము మరి మీ అందరికీ వందనాలు ప్రార్థించుకుందాము స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు అకంలో ప్రభు రాజులను నమ్ముకుంట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అవు ప్రభు మేలు మీ దగ్గర మాత్రమే ఉంది నాయన నా తండ్రి ఆ మేలును బట్టి మీరు చేసిన ఈ మమ్మలను సజీవ లెక్కలో ఉంచిన బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభు మరి రాత్రికళ సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మలను సరిచేయమని నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభు మీ పరిశుద్ధనామాన్ని హెచ్చరించి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుమని ఏసు క్రీస్తునామకి అంటే అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను మరి మనుషులు మనుషుడు మనిషిని హెచ్చరిస్తే మరి అప్పటి మనకే మనుషులు వింటారు కానీ దేవుడు హెచ్చరించేవాడిగా ఉంటాడు ప్రతి విషయంలో కానీ ఆ హెచ్చరికను చాలా మంది స్వీకరించరు ఎందుకంటే అది మామూలుగా దాన్ని అవలీలగా తీసుకునేవారు చాలా మంది ఉంటారు అయినను దేవుడు మరి మాట ఇచ్చి తప్పేవాడు కాదు మాట ఇచ్చి తప్పేటందుకు ఆయన మనుషుడు కాదు కాబట్టి ఆయన సజీవుడై ఉన్నాడు అందుకనే దేవుడు మరి మనుషులను వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు అందుకనే మరి దేవుని హెచ్చరికలు ఏ విధంగా ఉంటాయంటే మరి అది మనము గై మరి ఆయనకు మనము ఇష్లుగా ఉంటాం అందుకనే దేవుడు ఆ ద్త్యోపదేశ కాండము ఆరో అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ద్విత్యోపదేశ కాండము ఆరో అధ్యాయము ఆ పన్నెండో మరి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో. నుండి నిన్ను రప్పించిన యోహోవాను మరవకుండా నీవు జాగ్రత్త అంటే మనలను పాపం యొక్క జీవితంలో నుండి మనలను ఆయన ప్రశస్తమైన రక్తం ధర కడిగి ఐగుప్తనే పాపం నుండి మనలను విడుదల చేసిన ఆ దేవుణ్ణి మరి మరువవద్దు అని జాగ్రత్తగా ఉండు అంటున్నాడు అందుకనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యోహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడవు ఎందుకంటే మనము ఈ జీవితము మనము జీవిస్తున్నామంటే మరి పాపం అనే బందకట్ల నుంచి దేవుడు విడిపించాడు దానికి మనము కృతజ్ఞతగా మరి ఆయన నామాన్ని గనపరిచేవారిగా ఉండాలి ఆయన నామాన్ని స్థుతించే వారిగా ఉండాలి ఆయన ప్రేమను అనేకులకు ప్రకటించే వారిగా ఉండాలి అంతేకాని మన సొంతపు తలంపులతో మనను మనం మరి పొగుడుకునే ఉంటే దేవునికి ఎవరు ఇష్టలుగా ఉండరు అలాంటి వారిని దేవుడు ఉంచడు అందుకనే ఈ దాసుల గృహమైన గుప్తు దేశములో నుండి నేను రప్పించిన యహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను అవును మనము ఎందుకంటే మనము ఆ ప్రమాణము మరి మనము రక్షింపబడేటప్పుడు చేసే ప్రమాణం గుర్తించాలి ఎందుకంటే ఆయనను మనము ఎడవాయకుండా ఉండాలి అందుకనే మీరు నీ దేవుడైన యోహో భయపడాలంట ఆయననే సేవించి ఆయన పేరుట ప్రమాణం చేయవలన ఎందుకంటే మరి ఆయనే దేవుడు మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు అంటు అవును ఈ దేవతలు అంటే మరి మనకు విగ్రహంగా చేసుకున్న మనుషులే కావచ్చు ఎక్కువగా ప్రేమించిన మనిషి వస్తువైనా ఇల్లైనా ధనమైనా డబ్బైనా అతిగా ప్రేమించే మనిషైనా ఉన్నది విగ్రహంతో సమానం కాబట్టి మనము దేవిని మాత్రమే ప్రేమించే వారిగా ఉండాలని మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన మాత్రమే నమ్మదగిన వాడు ఇంకొవ్వరు నమ్మదగిన వారు కారు కాబట్టి మనము ఆయన మాట వినేవారిగా ఉండాలి ఆయనకు భయపడాలా భయపడి ఆయనను ఘనపరిచే వారిగా ఉండాలి అంటున్నాడు మరి దేవునికి మనము భయపడుతున్నామా అనే విధంగా మనుషులను మరి మనము చెప్పే మాటలను అది ఆయన ప్రేమ కలిగిన మాటలైతే స్వీకరించవచ్చు లోకానుసర మన మాటలు మనము పట్టించుకోకూడదు అందుకనే మరి దాస గృహమైన ఈ నుంచి మిమ్మలను ఆయన్ని విడిపించిండని జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే యోగు గ్రంథంలో కూడా మాట్లాడుతున్నాడు యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము అధ్యాయము పద్దెనిమిదవ వచ్చంలో ముప్పై ఆరు నీకు క్రోధము పుట్టుచున్నది కనుక నువ్వెక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్త పడము దేని తిరస్కారం చేస్తున్నామంటే దేవిని క్రియలను దేవిని అద్భుత కార్యాలను మర్చిపోయి మనము దేవునికి తిరుగుబాటు చేస్తున్నామే పదిగూడ వచనంలో దుష్టులు దుష్టుల తీర్పు మీలో పూర్తిగా కనబడుతుంది అంటే దుష్టులు మనము మనకు తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు మన మన నడవడిక దేవునికి మన నడవడికలో దేవిని దేవిని సహనమును మనం కనపరచాలి ఆయన ప్రేమను మనం కనపరచాల ఆ విధంగా మనము ఆయనకు భయపడే వారిగా ఉండాలని మాట్లాడుతున్నాడు అదే పదిహేడు వచ్చిన దుష్టుల దుష్టుల తీర్పు మీలో పూర్తిగా కనబడుతున్నది న్యాయ ఆ తీర్పు తీర్పును కడుగు కడుగుకొని ఉన్నవంట కూడుకొని ఉన్నాయంట న్యాయ విమర్శ తీర్పును కూడుకొని ఉన్నాయి నీకు క్రోధము కొట్టించున్నది గనక నీవు ఒకవేళ తిరస్కారము చేయదువేమో జాగ్రత్త పడుము అంటుంది జాగ్రత్తగా ఉండండి అని దేవుడు చెప్పే మాటలు ఎందుకంటే నీవు తిరస్కారం చేయదువేమో జాగ్రత్తగా ఉండు అంటుంది చేయవలసిన నీవు చేయవలసిన ప్రాయచిత్తము గొప్పదని నీవు మోసపో మోసపోవదువేమో ఈ ప్రాయచిత్తం అంటే మనం ఒకరు ఒకరు తెలియక చేసిన అపరాధము మనకు చేసిన అపరాధము మళ్ళదానికి మనం ప్రాయశ్చిత్తం చేయని అవసరం లేదు ఎందుకంటే అది క్రీస్ట్ మనస్సు కలిగిన వారు అయితే క్షమించి ప్రభావ మీరిని రక్షించుకోవాలని ప్రార్థించాలి అంతేగాని మరి వారిని ప్రతీకారం మనం తీర్చుకునే వారిగా ఉండకూడదని మనం మాట్లాడుతున్నాం పద్దెనిమిది వచ్చిన నీవు చేయవలసిన ఆ ప్రాయచిత్తము నీవు మోసపో దివేము జాగ్రత్త పడము అంటుడు మనము జాగ్రత్తగా ఉండాలి ఎవరికి మనము ఆని చేసేవారిగా ఉండకూడదని దేవుడు ఆ నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిని మనం అనుసరించి తిరగాలని మాట్లాడుతున్నాడు అదే పంతొమ్మిది నీవు మా మొరపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయు బాధనందకుండా నిన్ను తప్పించునా అంతే కదా నువ్వు మొరపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయు బాధ నందకుండా నేను జనులను తమ స్థలములను ఉండి కొట్టువేయి రాత్రి రావలనని కోరుకొనకుము ఎందుకంటే అందరూ దేవుని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు ఏ స్థలంలోనైనా ఎవరును కూడా కొట్టివేయవలనని కోరుకునే ఉండకూడదు అందుకనే కోరుకును కోరుకునుకుము అంటుండు ఎందుకంటే దానికి జాగ్రత్త పడుము చెడుతనము చేయకుండుము దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాన్ని కోరుకొని ఉన్నావు అంటు ఎందుకంటే ఇవన్నీ జాగ్రత్తలు దేవుడు మన భాగోగుల గురించి చెప్తున్నాడు మనము గ్రహించాల ఎందుకంటే దేవుడు మరి మోసపోయేవాడు కాదు మనుషుడు దేవుని మాట ఏంటి మాత్రమే బ్రతకగలడు మరి మనుషుడు మనుషుల మాటలు వింటే బ్రతకలేడు ఎందుకంటే ఆయనే మరి జీవాధిపతి అయి ఉన్నాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు కాబట్టి మనము ఆయన మాటలు లక్ష్య ఉండాలి అందుకనే ఆయనే సర్వాధికారి లుకసు వార్త పన్నెండో అధ్యాయము ఒకటో వచ్చినములు మరి దేవుడు మాట్లాడుతున్నాడు లూకాసు వార్త పన్నెండులో దేవుడు మాట్లాడుతున్నాడంటే అంతలో ఒకరినొకడు త్రొక్కునట్లు వేల కొద్ది దిన కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా చెప్పసాగను పరిశీయుల వేషధారణ పులిసిన పిండిని గురించి జాగ్రత్త అంటుంది ఫస్ట్ నాకు భయపడుము మొదట నాకు భయపడండి అంటున్నాడు దేవిని తిరస్కరించుదేమో జాగ్రత్త పడుమో అంటున్నాడు రెండోటి నీవు మోసపోవుమో యోగుల జాగ్రత్త పడుము అంటున్నా అందుకనే ఇప్పుడు వేషధారణ గురించి జాగ్రత్త పడుము అంటున్నాడు అందుకనే ఆ పరిషయ్యల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడే అంటు మరి ఈ లోకంలో అనేకమైన బోధలు బయలుదేరినా సరే కానీ క్రీస్తును అనుసరించి మరి నడుచుకోవాలని మరి దేవుడు మనకు జాగ్రత్తలు చూయిస్తున్నాడు ఎందుకంటే ఇవి మరి అంత్య దినాలు కాబట్టి ఏ దినము ఏమి జరిగేది తెలియని దినాలలో మనం ఉన్నాం కానీ దాన్ని గ్రహించక మరి మన కన్నులు మరి చూసే వాటినే చూడాలా వినే వాటినే వినాల అందుకని నా మాట మరి వినండి నాకు భయపడండి అని దేవుడు అంటున్నాడు అందుకనే పరిశీలిన వేషధరణ అను పులిసిన పిండిని గోర్చి జాగ్రత్త పడు అంటుడు మరుగైనది ఏదియు బయలుపడకపోదు అంటుంది మనము రహస్యంగా చేసిన ప్రతి పాపము ఆయనకు బయలుపరచబడుతుంది మనము ఏది చేసినా కూడా ఆయనకు మరుగై ఏది కూడా ఉండదు అందుకనే మరుగైనది బయలుపరచబడకపోదు రహస్యమైనది తెలియబడకపోదు అంటుంది అది నిజమే ఎందుకంటే రహస్యమైనది ఆయనకు మరుగై లేదు ఎందుకంటే ఆయననే దానిని కలగజేసిన వాడు అందుకనే ఆయనను మనము ఆ వేషధారణ ఆ యొక్క పులిసిన పిండి అనే ఈ పరిచీయుల వేషధారణ అందు మీరు జాగ్రత్తగా ఉండండి అంటు వాటి గురించి మరి అదే మరి మరుగైనది ఏది రహస్యమైనది ఏది తెలియబడకపోదు అంటుంది మరి మనుషులలో అంతరంగంలో ఏది ఉంచుకున్నా కూడా ఆయనకు ఆయన ఎరిగేవాడు అందుచేత కూడా వచ్చాం అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును అంటు రహస్యంగా మనము ఏ విషయాలు మాట్లాడుకున్నా కూడా అవి వెలుగులో వినబడతాయంట అంటే దేవునికి మరుగై ఉన్నది ఎక్కడ కూడా లేదు భూమి పూలు భూమి లోపల మాట్లాడుకున్నా కూడా ఆయన వినటకు సమర్థుడు ఇప్పుడు ఈ భూమి మండలం మీద ప్రతి జీవి మనుషుడు మానవుడు ఎంత కోట్ల పబ్లిక్ ఉన్నా కానీ అందరూ ఒక్కేసారి మొరపెడితే వినగల గ్రహించగల దేవుడు ఆయన కోట్ల జనాభా ఒక్కసారి మొరపెట్టి అందరి ప్రార్థనలు ఇవి అని వినగల సమర్థుడాయన అందుకనే దేవుడు మరి మరుగైన దేదియు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదియు తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నది వెలుగులో వినబడును అంటుంది మీరు గదులే అందు చెవిలో చెప్పుకున్నది మిద్దల మీద చాటింపబడును అంటుంది అందుకనే ఇది మోసపూరితమైనది చీకటి జీవితము అందుకనే అది బయలుపరచబడక పోదు బయలుపరచబడుతుంది కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు అందుకనే ఏదైనా కూడా చెప్పుకున్నది ఏదంట మీరు మీరు ఆ గదుల ఎందు చెవిలో చెప్పుకున్నది విద్యల మీద చాటింపబడును నా స్నేహితులైనా మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తర్వాత దేహమును చంపిన తర్వాత మరేమూ చేయనేరని వానికి భయపడకూడదు మనం ఎందుకంటే వాడు దేహమునే చంపుతాడు వానికి భయపడకుడి అంటుంది దేహమును చంపిన తరువాత మరి ఏమూ చేయనేరని వానికి భయపడకూడి అంటున్నారు నాకు భయపడు అని ముందు చెప్పిండు ఎవరికి భయపడద్దు మీరు దేహమును చంపువానికి భయపడకండి అంటుంది ఎవనికి మీరు భయపడవలను మీకు తెలియజేయదును అంటుండు దేవుడు ఎవనికి భయపడవలను నేను మీకు తెలియ పంపిన తర్వాత నరకములో పడదోయ శక్తి గలవానికి భయపడు అంటుంది మరి ఆ భయము ఎవరిలో ఉన్నది ఈ రోజులలో ఎవరికి ఉన్నది భయం ఎందుకంటే ఆ ప్రాణభయము మనిషికి తనకొచ్చేదాకా ఎరగని పరిస్థితి అప్పుడు వచ్చినప్పుడు తెలుస్తుంది భయం అంటే ఏంది అప్పుడు దేవిని ప్రార్థించిన అయ్యా ఎన్నిసార్లు మీరు ప్రకటించిన మీరు ఎంతో మందితో మాట్లాడినా నేను మీకు అవిధేయత చూయించి అను ప్రభు అని అప్పుడు గోజా గో అడిగితే అప్పుడు మీరు ఎవరో నేను ఎరగనని ఆమె విధానము అక్కడ దేవుల్లో కనిపిస్తుంది ఎందుకంటే మనము బుద్ధి లేని ఉండకూడదు దేవునికి భయం కలిగి ఉండాలని మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు అందుకనే ఆయన చెప్పేది ఎవనికి మీరు భయపడవాలనో మీకు తెలియజేయదును తప్పిన తర్వాత నరకంలో పడదోయ శక్తి భయపడుడి అంటూ ఆయనకే భయపడుడని మీతో మీతో చెప్పుచున్నాను అంటుడు ఎందుకంటే మరి దేవుడికి భయపడే వారిగానే ఉంటే ఈ భూమండలం మీద మనము జీవించగలం లేకపోతే జీవించలేం అది మనకు అసాధ్యము దేవుడే మరి నమ్మదగిన వాడు ఈ లోకంలో మనకు నమ్ముకునదగిన సహాయకుడు మనకు బంధువులున్న చుట్టాలున్న మరి ఎటువంటి ప్రొటెక్షన్ మనకున్నా కానీ మన ప్రాణానికి ఎవడు కరత కాడు అందుకని మనము దేవునికి భయపడే వారికి మాత్రమే ఉండాలి అందుకని అదే పన్నెండో అధ్యాయము పదిహొన వచనంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు లూకాసు వారితో అధ్యాయము పదిహేన వశంలో మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక చూడండి మరియు ఆయన వారితో మీరు ఏ విధమైనా లోభమునకు విడమియక జాగ్రత్త పడుడి అంటుడు మనము ఏ మాత్రం కూడా ఎడమియ ఎడమిచ్చే వారిగా ఉండకూడదు ఏ విధంగానైనా ఆ ఎడమిచ్చే వారిగా ఉండకూడదని మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు అందుకనే జాగ్రత్త అంటుండి ఇక్కడ ఒకని కలిమి విస్తరించుట వాణి జీవమునకు మూలము కాదేనను అంటే ఆయన జీవితాన్ని కదది శరీరం మందమే అని జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని వాని జీవమునకు మూలము కాదేనను ఎందుకంటే ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు మూలమేమిటి అంటే మరి దేవుడి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను మరి ఉపమానము అందరికీ తెలిసిందే ఎందుకంటే ధనవంతుడు సమృద్ధిగా పంటపాండి మరి తినము తాగుము సుఖించుము అనే విధంగా మనుషుడు ఉన్నాడు కానీ మరి ఒకరోజు మరి నీ ప్రాణము నేను తీసుకెళ్తే ఈ సమృద్ధి అంతా మరి ఎవరి పాలవుతుంది అందుకనే మనము జీవముతోటి ఉన్నప్పుడు క్రీస్తును మనము ఆయనకు భయపడే వారిగా ఉండాలని దేవుడు మరి స్రవిస్తూ మరి ఆయననే మనము నమ్ముకునదగినవాడు నవ్వదగినవాడు ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు మనకు సజీవుడైన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన్నే ఎందుకంటే మనము ఆయనను స్థుతించి గనపరిచే వారిగా మాత్రమే ఉండాల ఆయన్ని మన రక్షకుడు మన రాజు మన కాపరి మన విమోచకుడు ఆయన పరిశుద్ధమైన రక్తంతో మనను విమోచించిన వాడు మరి ఎవరు కాదు ఆయన ఒక్కడు మాత్రమే దేవుడు మనమని మనం రుచిపరచుకోవాల మరి తులసిలోకి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వర్షంలో తులసి రెండు ఎనిమిది ఇవి హెచ్చరికలు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరార్ధక నిరార్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చిరపట్టుకొని పోవాడొవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు అంటు చూడండి ఈ లోకం అనే ఈ పారంపర్యాచారాలు ఏ విధంగా ఉన్నాయో మనము గ్రహించుకోవాలంటుంది అయినను ఆయనను అనుసరింపక ఆయన ఎవరు దేవుణ్ణి అనుసరింపక మనుషుల పారంప్యార ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరార్ధక తత్వజ్ఞానము చేతనట అంటే కల్పనా కథలు మనుషుల మోసపుచ్చేటివి ఇలాంటివి మనుషులను విభ్రాంతులకు గురి చేసేటివి ఏది అనిపించేటివి ఎందుకంటే ఇది మొత్తం మీద ఒక గారడీ సిమోను విధంగా ఉండేటివి ఎందుకంటే అతన్ని అన్నారంట బు ఈయన వాడు ఎవడు లేడు ఈ గారడి చేసేవాడని అందరూ అతని అందు లక్ష్యమురంట అందుకని మనము ఆ విధంగా ఉండకూడదు అంటున్నాడు ఈ తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చిరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడే అంటుడు మనము దేవిని యందు జాగ్రత్తగా ఉండాలా అని అంటున్నాడు ఎలా అనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆ శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది మరి శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది అంటున్నాడు మనము దేవిని మరిచే వారిగా ఉండద్దు ఆయనకు భయపడే వారిగా మాత్రమే ఉండాల ఎందుకంటే శరీరము ఆత్మకు ఆత్మ శరీరముకును ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది కానీ మనము ఆత్మను అనుసరిస్తే శరీర క్రియలను చంపవచ్చు అని చాలా చోట ఉన్నది కానీ మరి ఈ యొక్క మోసకరమైన నినార్ధక తత్వజ్ఞానము చేతనంట మనలో మోసపుచ్చేవారు ఉంటారట ఎందుకంటే మనుషుల పార్యాంపర్యాచారంగా ఈ లోక సంబంధమైంది అది అందుకనే మూల గురించి గలతిలో కూడా రాస్తాడు అందుకనే ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరాధక తత్వజ్ఞానము చేత మిమ్మను చిరకట్టుకొని పోవాడవుడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు అంటున్నాడు మీకు జాగ్రత్త చేస్తున్న తప్పిపోకండి నా రక్తాన్ని క్రయదనముగా ఇచ్చి సంపాదించుకున్న సంపాద్యం మీరు కాబట్టి మీరు పాపంలో పడకుండానట్లు జాగ్రత్తగా ఉండు అంటున్నాయి ఎందుకంటే మీకు విరోధమైనది ఏది కూడా వరదిలదు అని దేవుడు కూడా సెలవిస్తున్నాడు ఎందుకంటే ఆయన్నే మనము నమ్ముకునదగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు భయపడద్దు మీరు అని కానీ మనుషుడు భయపడుతున్నాడు మనుషుడు దేవునికి భయపడేవాడిగా లేడు ఎందుకంటే అధికారులకు భయపడుతున్నాడు డబ్బుకు భయపడుతున్నాడు మరి తన శరీర ఈచ్ఛల కొరకు ఎలా నేను సుఖంగా ఉండాలా అని ఆ సంపాదన కొరకు భయపడుతున్నాడు బంధువుల కొరకు భయపడుతున్నాడు మనుషుడు అయ్యో వీరు మంచిగా బతుకుతున్నారు మమ్మల్ని ఎప్పుడు భేదవాళ్ళుగానే చూస్తారు వీళ్ళకంటే మంచి కావాలంటే లోకానుసారమైన నడవడిని అనుసరించేవారు భయపడుతున్నారు కానీ దేవుడు ఆ విధంగా భయపడొద్దని ఇక్కడ మాట్లాడుతున్నాడు రెండో పేతుడుకు రాసిన పత్రిక మూడు పదిహేనో పదిహేడు రెండో పేతురు మూడు పదిహేడులో ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు ఇది మీకు తెలుసు అని అంటున్నారు అయ్యా ఈ సంగతులు మాత్రం మీకు తెలుసు ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర విడిచి పడిపోకుండా చూసుకొని యుండి చూడండి ఈ స్థిరమైన మనసు గురించి చెప్తున్నాడు ఎందుకంటే చంచలత్వం అనే మనుషులు ఉంటాయి ఎందుకంటే స్థిరమైన మనస్సు ఉండదు మరి పరిప విధాలుగా పోయే మనుషులు మాత్రమే మనుషుల్లో నివసిస్తూ ఉంటాయి ఎందుకంటే తలంపులు ప్రతి ఒక్కరివి అలాగే ఉన్నాయి ఎందుకంటే మనము ఆయనకు భయపడే వారిగా ఉంటే మాత్రమే మన తలంపులు మనం కరెక్ట్ గా ఉంచుకోగలం లేకపోతే మన తలంపులు తారుమారైపోయి దేవునికి దూరం అవుతాం అందుకనే ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి స్థిర మనసు అనేది పడిపోకుండా కాచుకొని ఉండుడి అంటుడు మనం ఆయనను కాచుకొని ఉండాలి ఆయనను మనం కనిపెట్టుకునే ఉండాలి ఎందుకంటే ఆయననే మనకు వెలుగు మన కన్నులకు వెలుగు మన మనోనేతరాలు తెరిచేది ఆయనే ఆయన సమీపించరా తేజస్సులో ఉన్న దేవుడు కాబట్టి ఆయనను చూసిన వాడు ఎవడు లేడు కానీ ఆయన మాటలతో మనం జీవిస్తున్నాం ఆయన మాటలు వినాలా ఆయనకు భయపడాలని దేవుడు సెలవిస్తున్నాడు అందుకనే వాటిని విడిచి మీరు స్థిర మనస్సు విడిచి స్థిరమను మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండి పడిపోకుండా కాచుకొని ఉండు అంటుడు మన ప్రభువును రక్షకుడైన యేసు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఎప్పుడును యుగాంతముల వరకును మహిమ కలుగును గాక అంటుడు ఎందుకంటే ఆయన ఆ నమ్మదగిన వాడు సర్వ సృష్టికర్త సర్వాధికారి అందుకనే పద్దెనిమిదిలో వచ్చిన మన ప్రభువును మన రక్షకుడనైనా యేసుక్రీస్తూ అనుగ్రహించు కృపయందును ఎందుకంటే ఇప్పుడు కృప మరి మనము ఆవరించుకునేవారుగా ఉండాలి ఆయన ఆత్మ ద్వారా నడిపింపే నడిపింపబడే వారిగా ఉండాలి ఈ లోకంలో ఏది శాశ్వతము కాదు మనము మనిషుడు అస్థిరము కలిగి ఉండుటకు సహాయము కలిగి ఉండాలి ఎందుకంటే స్థిరము అంటే అది క్రీస్తు మనలో వేసే పునాది స్థిరమైనది మనం వేసుకునే పునాది స్థిరముగా ఉండాలి అందుకనే మన ప్రభువును రక్షకుడు అయిన అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును ఆయన ఇచ్చే జ్ఞానమందును అభివృద్ధి అభివృద్ధి పొందుడి అంటుండ మరో మనము సొంత జ్ఞానమును ఈ లోకం గురించి ఉపయోగించి మరి నానా తంటాలు వాడుతూ కూడా ఇంకా లోపలికి ఆ వెళ్ళేవారిగా ఉంటున్నారు ఈ లోకంలో కానీ ఆయన జ్ఞానమును అభివృద్ధి జ్ఞానం అభివృద్ధిని మనం చేసుకోలేకపోతున్నాం ఆయన ఆయన అనంత జ్ఞాని ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మనకు జ్ఞానము దయచేయడా మనకు మైండ్ ఇచ్చిన దేవుడు ఆయన మన మైండ్ను సరిచేయలేడా మనకు కన్నులిచ్చిన దేవుడు మనకు మరి నీతి కలిగిన న్యాయం కలిగిన చూపును మనకు దయచేయలేడా యథార్థతను మనకు దయచేయలేడా ఎందుకంటే మరి దేవుడే నమ్మదగిన వాడు అందుకనే జ్ఞానమందు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అంటుంది మనమేమో విల్లింగులతోనూ డబ్బులతోనూ బంగారంతోనూ అభివృద్ధి పొందాలనుకుంటాం కానీ వరకు అది ఇటు కాక అటు దేవునికి దూరమై ఇటు సంపాదనకు దూరమై కొట్టుమిట్టులాడి మనము దేవునికి మరి ఎప్పుడు దూరస్తులుగానే ఉంటాం అందుకనే మీరు మరి కృపై అందును జ్ఞానం పొందుడి అంటుడు ఆయనకు ఇప్పుడును యుగాంతముల వరకును వహవ కలుగును గాక మీన్ అంటాడు ఎందుకంటే ఆయననే మరి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయననే సర్వాధికారి ఆయన జీవాధిపతి ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు ఆయన నమ్మదగిన వాడే అయితే ఒకటో పేతుడు రాష్ట్ర మాట్లాడుతున్నాడు ఒకటో పేతురు మొదటి పేతురు మూడు పదమూడు మొదటి పేతురు మూడు పదమూడు మీరు మంచి విషయములలో మీరు మంచి విషయంలో ఆసక్తి మనం మంచి అంటే దేవుడే ఆయన విషయంలో మనం ఆసక్తి గలవారం అయితే ఏముంటుందంట మీరు మంచి విషయంలో మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు ఆని చేయవాడు అవడు నీకు శత్రు అనేవాడు భూమి ఉండడు అందుకని మనము మంచి విషయంలో ఆసక్తి గలవారమై ఉండాలంట ఆ చేయవాడు ఎవడో ఉండడంట మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే మరి నీతి అంటే క్రీస్తు యశు ప్రభువే కానీ మరి ఆ నీతి అవ్వద్దనుకుంటే ఆయన మన దగ్గర ఉండడు అందుకని నాకు భయపడుడి అంటుంది దేవుడు ఆయనను ప్రేమించాల మనము ఆయనకు సాక్షులుగా ఉండాలంటే ఆయనను మనలో నుండి కనపరిచేవారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు మరి ఎప్పుడు సజీవుడే అందుకని ఆయన మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే అంటు ఎవరైనా ఈ లోకంలో ధనవంతులైన వారు కానీ మరి అన్ని విధాలుగా ఉండి మరి వారు పెద్ద అధికారం గలవారైనా కూడా వారికి మీరు భయపడద్దు అంటుం అందుకనే ఒకవేళ ఒకవేళ మీరు ఒకవేళ నీతి శ్రమపడిన మీరు ధన్యులే వారి బెదిరింపులకు భయపడకూడే అంటుంది ఎందుకంటే నీ చేయవాడు ఎవడను లేడు ఉన్నాడు ఎందుకంటే ఆ దేవుడే మరి ఆయన ప్రేమను మనలో పెట్టాడు కాబట్టి ఎలాంటి వాణ్ అయినా మార్చగరటకు సమర్థుడు ఆయన మనము భయపడేవారిగా ఉండకూడదు భయపడకూడే అంటుడు కలవరపడకూడే అంటుడు మళ్ళా మీరు ఎందుకంటే నీతి నిమిత్తము శ్రమపడిన మీరు ధన్యులే వారి బెదిరింపులకు భయపడకూడి కలవరపడకూడి అంటుండు మరి ఎట్లుండాలంట నిర్మలమైన మనస్సాక్షి కలిగిన మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మను హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు మరి చూడండి సిద్ధముగా ఉండి మీ హృదయములై అందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అవునండి మనం క్రీస్తును మరి ప్రభువుగా ప్రతిష్ఠించాల మనుషులను కాదు ఏ ఒక వస్తువును కాదు ఒక విగ్రహమును కాదు ఒక ఆస్తిని కాదు ఐశ్వర్యమును కాదు నాకు ఇంత ఉన్నది కదా అని దాన్ని మనసులు పెట్టుకుంటే అది నీకు విగ్రహమే నీకు ఎస్టేట్ డ్రాంకు నీకు ఒక విగ్రహమే నీదేది ఉన్నా కూడా ఒక విగ్రహముతో సమానమే ఎందుకంటే మనము తీర్పు తీర్చే లేం ఎందుకంటే కేవలము నిరత్తరడమై ఉన్నాం తీర్పు తీర్చు మనుషుడా నీవు ఎవడమైనను సరే కేవలము నిరుతరడే ఉన్నావు అవును దేవుడే తీర్పు తీర్చువాడు ఎందుకంటే మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము కాబట్టి మనకి అధికారము లేదు అందుకనే మనము దేవుని దేవునికి భయపడేవారుగా ఉండాలి అంటుంది ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలంటు క్రీస్తును ప్రభువుగా మనలో మన హృదయంలో అందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి అంటు అప్పుడు మీరు ఏని విషయమైనా ఏని విషయమై దుర్మార్గులని దూషింపబడదురో దాని విషయమై క్రిస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయివారు ఎగుపడదురు ఎందుకంటే మనము ఆయనను ధరించుకొని నడుచుకునే వారిగా ఉండాలి ఆ ఒక్క విషయంలో వాళ్ళు మనము దుర్మార్గులం అని వాళ్ళన్నా కూడా మన నడవడి చేత మరి వాళ్ళే సిగ్గుపడతారట అవును నిజమే మనం వీళ్ళని ఎంతో చేసినా కానీ వాళ్ళ దేవుడు నిజమైన దేవుడే అని సిగ్గుపడదురు ఆ విషయంలో మన ప్రవర్తన ద్వారా వాళ్ళకు కనపరచాలి ఆ తగ్గింపు జీవితాన్ని అనుగ్రహ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయనకు మనం భయపడితే దేవుని చిత్తం ఆ దేవిని చిత్త అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిదే అంటుండే చూడండి ఎంత మంచి మాటలు అది కీడని తెలుసు కానీ అది చేసి శ్రమపడుట మేలు చేటి చేసి శ్రమపడుటే బహు మంచిది అంటుండడు అందుకని దేవిని చిత్త మిలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది అంటుండ అవును మేలు చేసి శ్రమ పడేవారిగా ఉండాలి అందుకంటు అందుకని ఏమంటుండే మీరు ఒకవేళ శ్రమ అనుభవిస్తే మీరు ధన్యులే అంటుండ మీరు శ్రమను అనుభవిస్తే మీరు ఒకవేళ ధన్యులే మీరు ఒకవేళ అదే పద్నాలుగో వచ్చంలో మీరు ఒకవేళ నీతి నిమిత్తము మీరు ధన్యులే ఆ శ్రమ మనము మరి దేవి చిత్తం అలా ఉన్న ఎడల ఈడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది ఏలయనగా మనలను దేవుని యొద్కు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు ఆ నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడాను చూడండి ఎన్ని విషయాలలో ఆయన అంత శ్రమపడుతూ వచ్చిండో మనము గ్రహించాల అందుకని ఎలగనగా మనలను దేవుని యొద్కు తెచ్చుట కంట అనీతుల మంత మంతుల కొరకు అంటే అవిశ్వాసుల కొరకు దేవుని నమ్మని వారి కొరకు అని మాట్లాడుతుంది అవినీతి మంతుల కొరకు నీతిమంతుడైన అయినా నీతిమంతుడు మరి నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములు సంపబడియు ఆత్మ విషయములు బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమ పడ్డాడంట ఆయన ప్రపంచానికి రక్షణ కలిగించిన మహనీయుడు ఎందుకంటే ఆయనే నీతిమంతుడు దేవిని దీర్ఘశాంతము ఇంకా అనిపెచ్చు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచు చుండగా వారి యొద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్ధకు ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించిండు అవునండి మరి దేవుడు అందరితో ప్రకటించగలడు అప్పుడు మాట్లాడాడు మనుషులతో ప్రత్యక్షంగా కానీ ఇప్పుడు మరి ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు హృదయం మాట్లాడుతున్నాడు శుద్ధాత్మ బయలుపరుస్తూ ఉంటాడు అందుకని ఆ దినములలో ఓడ సిద్ధపరుచుతుండగా అవిధేయులైన వారి యుద్ధకు అనగా చిరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించినట్ట ఆ ఉడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి మరి ఆయన కాల్చిన రక్తం మనము మరి బాప్తీసం రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నాం కానీ మరి భయపడాల ఆయన భయపడితేనే మనకు జీవము మన జీవితానికి మరి పరమార్థం ఎందుకంటే ఆయన సర్వాధికారి దానికి సాదృశ్యమైన బాప్తీసమే అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నీటి ద్వారా వాళ్ళు రక్షన పొందిరు ఎనిమిది మంది నీటి ధర రక్షణ పొంది పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తీసం ఇప్పుడు మిమ్ములు రక్షించుతున్నది రక్షింపబడ్డ మనము ఎవరికి భయపడాలా దేవునికి భయపడాలి అందుకనే దేహమునే చంపి చంపవానికి నువ్వు ఎందుకు భయపడుతూ ఆత్మను ఆరని అగ్నిలో వేయువానికి భయపడాల ఎందుకంటే ఆ మరి ఆయన మరి దహింసు దేవుడు కాబట్టి మనము ఆయనకు భయపడే వారిగా ఉండాలి ఈ లోకంలో మరి మనము ఆయనకు మాత్రమే భయపడాలా జాగ్రత్త కలిగి ఉండాలా ఎందుకంటే ఈ విషయంలో మనం రక్షణ పొందిన మనము మన రక్షణను మరి ఆయన వచ్చే పర్యంతం వరకు మనము కాపాడుకునే వారిగా ఉండాలా అందుకనే ఆయన్ని మరి నమ్మదగిన వాడు ఆయన్నే నీతిమంతుడు అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ ఏసుకీస్తూ పునరుద్ధాన మూలముగా దేవిని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే దేవిని మూలమునట మనకు దేవిని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఎందుకంటే దేవుడు మరి ఈ ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఐసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా అంటుంది దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తర మీదే అంటుండు అవును మరి ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అది అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన దేవుని కుడి పార్వశమున అవును ఆయనకు సర్వాధికారము ఇయ్యబడ్డది కాబట్టి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని మనం గ్రహించాలి ఆయనకు భయపడే వారిగా ఉండాలా ఆయనను ఘనపరిచే వారిగా ఉండాలి అని అంటున్నారు ఎందుకంటే మరి ఆయనే నమ్మదగిన వాడు మనము నమ్ము కొనదగిన దేవుడు ఎవరు కూడా నమ్మదగిన వారు కాదు నమ్మదగిన వారు లేరు అందుకనే దేవుడే నమ్మదగిన వాడు నీతిమంతుడు సర్వ సృష్టికర్త సర్వాధికారి అయితే తిమోతి మొదటి తిరుమూతికి రాసిన పత్రిక అధ్యాయము తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో శరీర సంబంధమైన సాధకము కొంచెం ప్రయోజనకరము ఈ శరీరంతో చేసిన ప్రతి ఒక్కటి కూడా కొంచెం మటుకే పనిచేస్తుంది అది ఆత్మను అనుసరించి చేస్తే అది అద్భుతమైన దేవునికి మరి మహిమకరంగా ఉంటుంది అందుకని ఏమంటుందంటే శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే కొంచెం మటుకే ప్రయోజనకరం అవును కానీ దైవభక్తి ఇప్పటి జీవమును జీవం విషయంలోను రాబో జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్నిటి విషయములోనూ ప్రయోజనకరమవును చూడండి మరి దేవిని విషయంలో అది ప్రతి ఒక్కటి ప్రయోజనకరమై ఉంటుందంట ఎంత ఎప్పుడు అది అది దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను అది ఎట్లుందంట వాగ్దానముతో కూడిన కూడినదైన అది అన్ని విషయములలో ప్రయోజనకరం అవును ప్రతి విషయంలో ప్రయోజనకరం ఉంటుంది ఎందుకంటే అది దేవిని జీవము కలిగిన విషయమును కాబట్టి మనం ఆయన జీవంతో కూడిన మాటలను మనం వినాల విని మన హృదయాల్లో భద్రపరుచుకోవాలి అందుకనే జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ వాక్యము మనం ఇప్పుడు చదువుకునే ప్రతి వాక్యము మన హృదయాల్లో భద్రపరుచుకునే ప్రతి వాక్యము ఏమైందంట తొమ్మిదవ వచనంలో ఈ వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదంట మరి ఇంతకంటే మనకు దేవుడు ఏమిచ్చిన మరి మనము ఆయనకు విధేయత కలిగి ఉండాల ఈ యోగ్యమై ఉన్న ఈ యొక్క యోగ్యమై ఉన్నది ఎందుకంటే మనుషులందరికీ రక్షకుడును మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల దేవిని అందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము మనం మరి నిరీక్షణ మనము దేవిని అందు ఎందుకంటే ఆ రక్షకుడును మనుషులందరికీ అంట ఒక్కరి కాదు కొంతమందికే కాదు మనుషులందరికీ రక్షకుడును మరీ విశేషముగా విశ్వాసులకును రక్షకుడునైనా జీవము గల దేవిని అందంట మనము నిరీక్షణ ఉంచి ఉన్నాం మరి ఉంచి ఉన్నాం కాబట్టి ఆయనకు భయపడితేనే జాగ్రత్త కలిగిన నడుచుకుంటేనే ఆయనకు ఆయన మనకు ప్రయోజనకరముగా మరి ఉంటాడు కానీ లేకపోతే ఉండడు ఎందుకంటే మనము మనం ఆయనను ఆహ్వానిస్తేనే మన హృదయంలోనికి రాగలడు అంతేగాని మనము ఆహ్వానించకపోతే రాళ్ళు పరిశుద్ధాత్ముడు నడిపించినాడు అందుకని ఆయన జీవము గల మనము నిరీక్షణ ఉంచి ఉన్నాం గనక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటు పడుస్తున్నాం మరి దేవుడు దేవుని కొరకు మనం ప్రయాస పడేవారిగా ఉండాలా ఎప్పుడు ఆయనను మనము గనపరిచే వారిగా ఉండాలి మనము ఆయనను స్తించే వారిగా ఉండాలి మొదట ఏమంటున్నాడు ఆ దేవుని మరవకుండా జాగ్రత్త పడము అంటున్నాడు ద్విత్యుపదేశడము ఆరు పన్నెండు దేవిని తిరస్కరించుదురేమో జాగ్రత్త పడము అంటుడు యోబు ముప్పై ఆరు నీవు మోసపోయేదివేమో జాగ్రత్త పడము యోబు ముప్పై ఆరు పద్దెనిమిదిలో దేషధరను గుడిచి జాగ్రత్త పడము అంటుడు మొదటి అధ్యాయం మొదటి వచనంలో లోపమున లోపమునకు ఎడమి యొక్క జాగ్రత్త పడుము అంటుడు లూక నిన్ను చిరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో జాగ్రత్త అంటుంది మరి కొలసి రెండు ఎనిమిది మీకు కలిగిన స్థిర మనసు విడిచి పడిపోకుండా కాచుకొని ఎండుము మరి ఏడవది రెండో పేతురు విషయంలో మీకు కలిగిన స్థిర మనసు విడిచి పడుకోకు పడిపోకుండా కాచుకొని ఎండు అవు మరి మన కలిగిన స్థిర మనసు కలిగి ఉండాల అందుకనే దేవుని హెచ్చరికలు మనము గమనించుకోవాలి మనుషులు చెప్తారు కానీ అది కొంత మటుకే ప్రయోజనకరం అందుకంటే శరీర సంబంధకమైన సాధకము అది కొంచెం మటుకే ప్రయోజనం ఇస్తుంది కానీ జీవంతో కూడినది ఈ యుగం రాబో యుగం అది జీవము కలిగి ఉన్నదంటే మనము దేవునికి భయపడే వారిగా ఉండి ఈ లోకంలో మరి ఆయనను ఉండాలి మరి గనపరచాలంటే మనం గనపరచకుంటే సమయాన్ని మరి దేవుడు వేరే వాళ్ళకి అందుకనే మరి భయపడాల మనకిచ్చిన ఛాన్స్ మనకిచ్చిన ధన్యతలు మనం కాపాడుకోకపోతే మరి ఆ రక్షణను మనము అంగీకరించి గణపరచకపోతే ఆ సమయాన్ని మనం వేస్ట్ చేస్తే మన విధరించి తీసి వేరే వాళ్ళకి ఇస్తాడు ఒక రాజు అవిధేయత అతను తొలగించాడు పశ్చాత్తాపడ్డాడు ప్రభు దేవుడు నేను ఇజ్రాయెల్ మీద అనవసరంగా వీళ్ళను సౌలు రాజును పెట్టినా మరి అతన్ని తొలగిస్తాడు దావిదు ఎందుకుంటాడు అంటే మనం రాజులము కావు అయినా రాజులైన యాజక సమూహమైనా కానీ దేవునికి భయపడే వారిగా ఉండాలి మన సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలి ఎందుకంటే దినములు చెడ్డవి మనం సమయాన్ని పోనిస్తే మనకు మనకు మనమే అర్థం కాని పరిస్థితిలో ఉంటాం ఇక దేవుడు ఏం అర్థమవుతుంది అందుకని మనము స్థిరమైన పునాదిగా మనము క్రీస్తును మనం కరిగొండి ఆయనకు మహిమత చీడలుగా ఉండాలి ఎక్కడ పోయినా నీ మాట నీ నడక నీ చూపు ఈ ప్రవర్తన అంతటి ఆయన అధికారంలో ఒప్పుకోవాల మరి ప్రతి ఒక్క మాటలో ఆయనను కనపరిచే వారిగా మాత్రమే ఉండాలి నీ చూపులో కూడా ఆయనను కనపరచాలి నీ నడకలో ఆయనను కనపరచాలి ఆ విధంగా మనము జాగ్రత్త కలిగి ఉండి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి మన జీవితాలు మరి ఆయనకు అంగీకారంగా ఉండి మనము ఆయనకు మనము ఆయనను గణపరచాలి మనం ఈ లోకంలో సాక్షిగా ఉండాలి నామానికి మహిమ కలుగును కాక అందరికీ వందనాలు మరి ప్రార్థించుకుందాం స్తోత్రం నైనా పరిశుద్ధిడా ప్రేమ గల తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రులు స్తోత్రాల కృతజ్ఞతలు ప్రభావ మరి నా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ భయభక్తులు కలిగి మేము సహాయం అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభు మాతో మాట్లాడిన దేవ మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభా భయభక్తులు కలిగి ఉండటకు సహాయం తెచ్చేయండి ప్రభావ నీది ఘనపరచాలా మహిమపరచాలని సాక్షులుగా ఉండేటప్పుడు ప్రభు మనం కావాల్సిన నా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన నడిపింపి మాకు అనుగ్రహించండి జ్ఞానం దయచేయండి ప్రభావ ఏ విషయంలో మేము భయపడడానికి వీల్లేదు మీ ఆత్మను అనుసరించి మీరు నడుచుకొని అనేకులకు మాదిరిగా మీ సాక్షులుగా మేము ఈ లోకంలో ఉండేటప్పుడు మీ ఆత్మ నడిపింపి మాకు అనుగ్రహించమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె టైజిలాట్ సిస్టర్ బ్రదర్ మహాపరిశుద్ధుడ మహోన్నతుడ కృపా కనికరం గల దేవా జీవం కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఇంతవరకు ప్రభు అనైనా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు దేవ నీ యొక్క స్వరం ద్వారా దేవ మీరు మాతో మాట్లాడినందుకు దేవ దానిని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు దేవ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ అవును తండ్రి ఈ లోకంలోనైనా మేము అనీతి మంతులుగా ఉన్నాము మునుపునైనా నీకు దూరస్తులమై ఉన్నాం ప్రభ మా పాపముల చేత అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉన్నాం ప్రభ తండ్రి నిత్య నరకానికి మేము పాత్రులమై ఉన్నాం ప్రభ అలాంటి నశించిపోతున్న మమ్మల్ని తండ్రి ఈ లోకంలో మీరు మమ్మల్ని ప్రేమించి నా తండ్రి మీ యొక్క కరుణా సంపన్నుడై ఉండి దేవా ఆ కలవరిశీలలో మీరు మా కొరకు ఎంతగానో బాధ శ్రమ నిందలు అవమానాలు అన్నిటినీ భరించి దేవా నాయనా తండ్రి నీ ప్రాణాన్ని నీ రక్తాన్ని మా కొరకు కార్చి నీ ప్రాణాన్ని కూడా క్రైధనంగా మా కొరకు త్యాగం చేసి నాయన విలువలేని మా బ్రతుకులకు మా జీవితాలకు ప్రాభ నువ్వు మాకు విలువనిచ్చి నీ సొత్తుగా నీ యొక్క పరిశుద్ధాత్మక ఆలయం లాగా మందిరం నీ ప్రియులుగా దేవా మీరు మమ్మల్ని మార్చుకున్నందుకు దేవా నీకు వందనాలు స్తోత్రం కాబట్టి ఇంత ప్రేమ తండ్రి మీరు మా చూపించినారు ప్రాభ తండ్రి ఎంతో గొప్ప విలువను మీరు మాకు అనుగ్రహించినారు ప్రాభ కాబట్టి మా దృష్టికి మీరు ఘనముగా ఉండాలా కాబట్టి ప్రతి విషయంలో దేవా నీకు లోబడే వారిగా నీ మాట వినేవారిగా నీకు భయపడే వారిగా ప్రభావ నీకు తగినట్టుగానైనా మేము నడుచుకునే వారిగానైనా మేము ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి ఈరోజు దేనికి మేము లోభము ఎలాంటి తత్వ జ్ఞానాల చేత మేము ఉండకుండా ఎలాంటి నీతి విరోధుల బోధల్లో మేము తిప్పబడకుండా తండ్రి స్థిరమైన మనసు మేము కలిగి ఉండాలా నువ్వు చెప్పిన నా మాటలు విని దాని చొప్పును చేయివాడు బండ మీద ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుడు కాబట్టి ఆ బండ మీరే కాబట్టి నీ మాటల మీద మేము నాయన బుద్ధిమంతులుగా మా యొక్క ఆత్మీయతను కట్టుకోవాలా నీకు భయపడే వారిగా ఉండాలా ప్రభా నాయన నీ చిత్తాన్ని నీ యొక్క ఇష్టాన్ని ఉద్దేశాన్ని సంకల్పాన్ని ప్రణాళికను దేవా మేము నెరవేర్చే వారిగా ఏ విషయంలో మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా ఎలాంటి శరీర కార్యాలే కానీ శరీర కోరికలే కానీ ఎలాంటి శరీర వ్యామోహాలకు దేవా మాలో మా హృదయంలో మాలో చోటు తండ్రి పరిశుద్ధాత్మడా ఎలాంటి అపవాదికి మేము చోటివ్వకుండా తండ్రి నీ పరిశుద్ధాత్మకు చోటిచ్చిన ఆయన నీ పరిశుద్ధాత్మ ద్వారా మేము నడిపించబడాలా ఆత్మను అనుసరించి ప్రభ మేము క్రమంగా నడుచుకునే వారిగా ఉండాలా దేవ మాకు సహాయం అనుగ్రహించండి దేవ నీ జ్ఞానములో మమ్మల్ని అభివృద్ధి పరచండి నీ కృపలో దేవ మమ్మల్ని అభివృద్ధి మీ పట్ల మాకు కలిగి ఉన్న ఒక మనసు తండ్రి మీరు నాయన ఆ రీతిగానే ముందుకు నడిపించండి ఏ అవిధేయత ఉందో దేని విషయంలో నికు లోబడని వారిగా భయభక్తులు లేని వారిగా అవిధేయత చూపిస్తున్నాం మా ప్రభానైనా మమ్మల్ని అందరినీ మీరు క్షమించమని తండ్రి ప్రార్థిస్తున్నాం మీ యొక్క వాక్యాల ద్వారా దేవా మీరు మాతో మాట్లాడినారు ప్రభ కాబట్టి ఈ యొక్క చెప్పబడిన ఏ వాక్యంలో కూడా తండ్రి మేము తప్పిపోయి తండ్రి ఆ రీతిగా నీ దృష్టికి నైనా నీ సముఖంలో మేము పాపులం ఉంటే మమ్మల్ని క్షమించమని మా అందరినీ కనికరించి తండ్రి ఇక మిదట ప్రభ నైనా నీకు భయపడి నైనా మేము జీవించే వారిగా ఉండటకు సహాయము దయచేమని తండ్రి ప్రార్థిస్తున్నా ఈ చెప్పబడిన నీ వాక్యం ద్వారా ప్రభా నా జీవితం నీకు అంగీకారంగా లేకపోతే నన్ను క్షమించమని తండ్రి నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నాను దేవ ఇదిగో శృతి సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా ఆ యొక్క గ్లాల్ బార్డర్ యొక్క రాళ్ళు కరిగిపోవాలా తండ్రి ఏసుక్రీస్తు నామంలో తండ్రి స్వస్థత కలుగునుగాక సర్జరీ నుంచి నాయన ఏసు క్రీస్తు నామంలో దేవా సర్జరీ లేకుండా తనకు స్వస్థత హీలింగ్ కలుగునుగాక కుటుంబం అంతా దేవా ఏసు క్రీస్తు నామంలో మారుమనసు పొంది బాప్తిష్టం పొంది కుటుంబం అంతా రక్షణ పొందుటకు మీరే సహాయం దయచేమని తండ్రి ప్రార్థిస్తున్నాం అలాగే గిద్ద్యోను బాబు గురించి ఆ సర్జరీ గురించి ప్రార్థిస్తుండగా దేవా మీరే స్వస్థపరచండినైనా తండ్రి ఆ కుటుంబం నైనా అందరూ సేవలో ఉండుటకు మీరు సహాయము దచ్చండి ప్రభావ ఎలాంటి కీడు శోధన ఉన్నా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం దేవ అలాగే లక్ష్మమ్మ గారికి ఆమెకున్న గర్భసంచలో ఉన్న గడ్డల నుంచి మూత్రంలో ఇన్ఫెక్షన్ నుంచి దేవ మీరు స్వస్థపరచండి ప్రభ ఎలాంటి ఆపరేషన్ లేకుండా స్వస్థత కావాలి అన్నారు ప్రభ కాబట్టి మీరే ఆ రీతిగా కార్యం జరిగించమని ఆ కుటుంబాన్నంతా దేవా మీరే మారు మనసు రక్షణ మార్గంలోకి రక్షణ కార్యం దేవా ఆ కుటుంబంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం అలాగే ప్రమిళమ్మ సిస్టర్ల గొంతులో ఉన్న గడ్డ నుంచి దేవా మీరు స్వస్థపరచండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూనైనా మారు మనసు పొంది రక్షణ పొందుటకునైనా ఆ కుటుంబంలోని యొక్క రక్షణ కార్యం దేవా మీరు జరిగించండి అభిజ్ఞ అనే చిన్న పాప యొక్క పిట్స్ నుంచి నరాల బలహీనతతో బాధపడుతుండగా ఆ బిడ్డకి మీరు స్వస్థతను అనుగ్రహించండి ఆ రీతిగా ఆ కుటుంబాన్నంతా మీ రక్షణలోకి నడిపించమండి ప్రార్థిస్తున్నాం అలాగే సుందరరావు బెద్దరి గురించి తన లివర్ సమస్య నుంచి ప్రార్థిస్తుండగా మీరు స్వస్థపరచండి తనకున్న ప్రతి అలవాట్ల నుంచి చెడు వ్యసనాల నుంచి ప్రభ చెడు ఆత్మలన్నిటి నుంచి దేవ సంపూర్ణమైన విడుదల దేవ ఏ సుక్రీస్తు నామంలో కలుగునుగాక తను పొందిన రక్షణకు తగినట్టుగా జీవించే జీవితము దయచేయండి మారు దయచేయండి తనను మీరు గద్దించండి తన మనస్సాక్షిని గద్దించండి ఆ యొక్క చెడు అలవాట్ల నుంచి దేవా విడుదల దేమని ప్రార్థిస్తున్నాం రేణుకా సిస్టర్కున్న ఆ యొక్క నుంచి దేవా మీరు స్వస్థపరచండి మంచిగా అరుగుదలవటకు మీరు సహాయం దించండి నూతనంగా మీ పరిశుద్ధ నింపండి మీ సేవలోనైనా తండ్రి ముందుకు నడిపించమని ప్రభా మేము ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే దేవి సిస్టర్ గురించి తనకున్న సర్జరీ గురించి ప్రార్థిస్తుండగా దేవా మీరే స్వస్థపరచండి తన భర్త తాగు నుంచి ఆ ఆత్మలన్నిటి నుంచి ఆ చెడుతనానికి తండ్రి చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు తండ్రి ప్రేరేపిస్తున్న ప్రతి చెడు ఆత్మలన్నిటి నుంచి తన భర్తకు దేవా సంపూర్ణమైన విడుదల ఏసు క్రీస్తు కలుగును గాక దేవ తన భర్తకు మారు మనసు దయచేయండి ఏసు క్రీస్తు తండ్రి బాప్తిస్మం పొంది దేవ తను రక్షింపబడుటకు ఆ కుటుంబంలో రక్షణ కార్యం దేవా మీరు జరిగించండి సరితా సిస్టర్ గురించి తండ్రి ఒక బ్లడ్ క్యాన్సర్ గురించి ప్రార్థిస్తుండగా మీరే నాయన బ్లడ్ క్యాన్సర్ నుంచి దేవ సంపూర్ణమైన స్వస్థత ఏసుక్రీస్తు నామంలో అనుగ్రహించండి కుటుంబం అంతా మారుమనసు పొంది ఏసుక్రీస్తు నామమున తండ్రి బాప్తిస్వం పొంది దేవ వాళ్ళందరూ నాయన కుటుంబంలో ఉన్న రక్షణ పొందుటకు దేవ ఆ కుటుంబం అంతా రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం అలాగే లక్కీ అనే చిన్న పాప గురించి యొక్క కాల్ బోన్ గురించి ప్రార్థిస్తుండగా మీరే స్వస్థపరచండి దేవా ఆ కుటుంబానంతా నాయన యొక్క రక్షణలోకి నడిపించండి మారు మనసు ఉన్న వారందరికీ దయచండి ఏసుక్రీస్తు నామంలో దేవ వాళ్ళందరూ బాప్తిస్మం పొందాలా ఆ కుటుంబం అంతా దేవ రక్షించబడాలా మీరు అక్కడకు సిద్ధపడాలా మీరే ఆ రీతిగా తండ్రి ఆ కుటుంబంలో గొప్ప కార్యము రక్షణ కార్యము దేవ జరిగించమని ప్రార్థిస్తున్నాం శివదాస్ బ్రదర్ గురించి తన కలిగి ఉన్న బ్లడ్ క్యాన్సర్ గురించి ప్రార్థిస్తుండగా ఏసుక్రీస్తు నామంలో ఆ బ్లడ్ క్యాన్సర్ నుంచి సంపూర్ణమైన స్వస్థత విడుదల కలుగునుగా కదే ఆయనకి మారు మనసు దయచేయండి బాప్తి స్థమును మీరు సహాయం దయచేయండి తనలో ఉన్న ప్రతి శక్తులన్నిటి నుంచి నాయన ఏసుక్రీస్తు నామంలో దేవ విడుదల దయచేసి ప్రభా తన చీకటి కలిగిన జీవితాన్ని మీ వెలుగు కలిగిన జీవితంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే అన్స్కనే యొక్క చిన్న పాప గురించి ప్రార్థిస్తుండగా ఆ యొక్క గురించి నాయన మేము ప్రార్థిస్తుండగా నాయన మీకు అసాధ్యం ఏదీ లేదు ప్రభ నమ్మట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే కాబట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ యొక్క నుంచి దేవా ఆ బిడ్డకి ఏ సుక్రస్తున్నామంలో స్వస్థత కలుగును గాక తండ్రి ఆ బిడ్డను నాయన మీ సాక్షిగా నిలబెట్టండి మీ యొక్క శిక్షలోను బోధలోను ఆ బిడ్డ పెంచబడటకు దేవా మీరు సహాయం దచ్చండి మంచి జ్ఞానము తెలివి ఆ బిడ్డ భవిష్యత్తును దేవా మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రార్థిస్తున్నాము అలాగే నాగేశ్వర బ్రదర్ గురించి ఆ లంగ్స్ ప్రాబ్లం గురించి కిడ్నీ ప్రాబ్లం గురించి తండ్రి మేము ప్రార్థిస్తుండగా ఏసుక్రీస్తు నామంలో దేవ ఆ లంగ్స్ ప్రాబ్లం నుంచి కిడ్నీ ప్రాబ్లం నుంచి సంపూర్ణమైన స్వస్థత దేవ ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక దేవ ఆ కుటుంబంలో ఎవరైతే ఇంకా మారు మనసు ఎవరైతే ఇంకా ఏసుక్రీస్తు నామంలో బాప్తిష్మం పొందలేదు వారందరికీ మారు యేసుక్రీస్తు నామంలో బాప్తిష్మం పొంది ఆ కుటుంబమును తండ్రి రక్షణ పొందుటకుని ఆయన ఆ రోజును అన్నో జక్కయ్యతో నేడి ఇంటికి రక్షణ వచ్చిందన్నట్టు ప్రభ ఈ రక్షణ ప్రతి కుటుంబానికి దేవా ఏస్తు క్రీస్తు నామంలో రక్షణ కలుగును గాక దేవ అలాగే పోలిపోగు తండ్రి నా గురించి ప్రార్థిస్తుండగా దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నీ చిత్తానుసారంగా జీవించుటకు దేవ సమస్తము నీ చిత్త తండ్రి నా జీవిత ముందుకు నడుచుకున్నటకు మీరే సహాయం దయచేయండి ఆ రీతిగా మీ యొక్క ఇష్టము చొప్పున నీ యొక్క హృదయం చొప్పున దేవ నీ యొక్క తలంపులు ఆలోచనల ప్రకారంగా నీ యొక్క ఆత్మ నడిపింపు ప్రకారంగా తండ్రి నన్ను నా జీవితాన్ని నా కుటుంబాన్ని ముందుకు నడిపించమని అరితిగా పరిశుద్ధాత్మడ ప్రతి విషయంలో తండ్రి నీ యొక్క ఆత్మ అభిషేకము నడిపింపు తండి సహాయము నాకు అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తున్నాను ప్రభ ఎవరి గురించి అయితే ఈ రీతిగా నీ సన్నిధిలో ఉండి విజ్ఞాపన ప్రార్థించినాను దేవ వాళ్ళందరికీ తండ్రి ఏ సుక్రీస్తు నామంలో కలుగును గాక ఏ కుటుంబము రక్షణలో లేరో ప్రభ వాళ్ళందరికీ ఏ సుక్రీస్తు నామంలో రక్షణ కలుగునుగాక ప్రతి కుటుంబము తన ఇంటి వారందరూనైనా నిన్ను సేవించే వారిగా నీ సన్నిధిలో ఉండేవారిగా నీ రాజ్యంలో ఉండేవారిగా మీతో నాయన కలిసి నువ్వు వాళ్ళతో కలిసి జీవించే కుటుంబాలుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం అలాగే కేరళలో ఎవరైతే నిరాదురు అయినారో ఆస్తులు కోల్పోయినారో ఆప్తులను కోల్పోయినారో బంధువులని రక్త సంబంధికులని బంధువులని కోల్పోయి ఎంతో మనోదుఖంలో వేదనలో ఉన్న వారికి నాయన నీ వాక్యము సెలవిస్తుంది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడదులన్న ప్రభావ కాబట్టి ఎవరైతే దుఃఖంలో ఉన్నారో తండ్రి వారికి మీ యొక్క ఓదార్పు దయచేయండి మీ యొక్క ఆదరణ వారికి దయచేయండి ఏవైతే కోల్పోయినారో తండ్రి ఆ రెట్టింపును ఆయన వారికి మీరు దయచేయండి దేవ ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయినారో అన్నని అక్కను చెల్లిని తమ్ములను భార్యలను పిల్లలను తండ్రి స్నేహితులను బంధువులను కోల్పోయినారో తండ్రి వారికి తండ్రిగా తల్లిగా స్నేహితుడుగా బంధువుగా అన్ని మీరయ్యుండి తండ్రి వారి జీవితంలో ముందుకు నడిపించమని వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరాలు అక్రతలు అన్ని మీ క్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి ఒక్కరి పట్ల మీరు తీర్చమని అక్కడ అనుకూలం లేని ప్రతి వాతావరణాన్ని దేవా ఆ రోజు గాలిని గద్దించినప్పుడు అది నిమ్మలమైంది దేవా కాబట్టి మీరు సమస్తాన్ని అక్కడున్న వాటి అన్నిటినీ గద్దించి దేవా తండ్రి మీరు వారికి సహాయపడమని వారిని ఆదుకోమని వారి నుండి దేవ వారిని విడిపించమని దేవ మేం ప్రార్థిస్తున్నాం దేవా ఎవరికైతే గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి జాబ్ లేని వారికి జాబ్ దయచేయండి వివాహం కాని వారికి వివాహం దయచేయండి ఎవరైతే ఐసీయూలు అనారోగ్యాలతో బాధపడుతున్నారో తండ్రి వాళ్ళందరినీ మీరు స్వస్థపరచండి ఎక్కడైతే క్రైస్తవుల పట్ల దాడులు జరుగుతున్నారో అక్కడున్న విశ్వాసులకి అక్కడున్న సంఘ కాపరులకి అక్కడ పరిచర్ చేస్తున్న వారందరికీ దేవ నీ సహాయము నీ కృప వారికి తోడుగా ఉంచమని ఆ రీతిగా యొక్క ఆరాధనలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాల్లో మాకు మీ శాంతి సమాధానము నెమ్మది ప్రతి ఒక్కరికి దయచేమి ప్రతి ఒక్కరికి నీ ఆత్మ నడిపింపు దయచేమని ప్రతి ఒక్కరు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండమని రాకపోకల్లో మీరు తోడుగా ఉండమని వారు చేస్తున్న పరిచర్యలో మీరు తోడుగా ఉండమని ఆ రీతిగా ప్రభ ప్రతి ఒక్కరినైనా తండ్రి నిన్ను గనపరిచేవారిగా నీ గురించి ఇతరులకు ప్రకటించేవారిగా నీ చిత్తాన్ని నీ యొక్క ఉద్దేశాన్ని నీ యొక్క సంకల్పాన్ని ప్రణాళికను ప్రభ నువ్వు తండ్రి కలిగి ఉన్న తలంపులు ఆలోచనలు కోరికలు దేవా నెరవేర్చే వారిగా మమ్మల్ని అందరినీ నీ సాక్షులుగా నిలబెట్టమని ఈ రీతిగా నీ సన్నిధిలో నిలబడినైనా ఈ రీతిగా నీకు ప్రార్థించే కృప భాగ్యము ధన్యత యోగ్యత దేవా ఈ రాత్రికళ సమయంలో నువ్వు నాకు అనుగ్రహించినందుకు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవా యుగయుగములకు కలుగును గాక ఏసు క్రీస్తు దేవా నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభు ప్రవిక ప్రతి కుటుంబం కేపీఎం సిస్టర్ కు దేవునికి మన ప్రభేసు ప్రవేఖ్యప అందరికీ సదాకాలం తోడుండు కాక అమీన్ ప్రైజ్ లో ప్రైజ్ అందరికీ బ్రదర్ ప్రేజ్ ద లాడ్ ప్రైజ్ లాడక్క ప్రేజ్